జై గురుదత్త యోగవాసిష్టం స్థితి ప్రకరణ ఐదవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తిగారి యోగవాసిష్ట ప్రవచనాల్లోని ఈ భాగం శ్రీ దర్భాశాస్త్రి గారి కంఠస్వరంలో ఉంటారు వశిష్ఠుడు చెప్తున్నాడు రామా ఈ మనసు ఒక విచిత్రమైన పదార్థం మనసు వృద్ధి పొందిందంటే అది నశించిపోయినట్టే మనసు నశించిందంటే అది నిజంగా పెరిగినట్లే నిజంగా తెలిసిన జ్ఞాని మనస్సు నశించిపోతుంది ఏమీ తెలియని అజ్ఞాని మనస్సు తెగ పెరిగిపోతుంది అంటే రాముడు అన్నాడు గురుదేవ మీ మాటలు చిత్రంగా ఉన్నాయి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి ఏదో భావాన్ని మనసులో ఉంచుకుని పొడుపు కథలాగా ఈ మాటలు చెప్తున్నారు దయచేసి కొంచెం వివరించండి అన్నాడు అంటే వశిష్ఠుడు చెప్తున్నాడు రామా ఇందులో పెద్ద రహస్యం ఏమీ లేదు మనస్సు అంటే వాసనల గడ్డ అని చెప్పాం వాసనలు సంకల్ప వికల్పాలు అవి ఉంటే ఆ మనసుకు ప్రశాంతి ఉండదు ప్రశాంతి లేకపోవడం నాశనమే కదా నాశనము అంటే యథాపూర్వస్థితి లేకపోవడం అలాంటి మనస్సు ఇంకా వృద్ధి పొందితే అశాంతి ఇంకా పెరిగిపోతుంది అంటే ఈ మనస్సు మరింత పాడైపోతుంది అందుకే మనస్సు వృద్ధి పొందడమే దానికి నాశం అన్నాను ఇక మనస్సు నశించడం అంటే సంకల్ప వికల్పాలు అణిగిపోవడం అవి అణిగిపోతే ఇక మనస్సు అనేది ఏముంది అది లేదు కానీ సంకల్ప వికల్పాలు లేవు కనుక ఆ దశలో అపారమైన ప్రశాంతి ఉంది ఆ ప్రశాంతియే నిజమైన అభివృద్ధి కనుక మనస్సు నిశించడమే అభివృద్ధి అన్నాను ఈ విషయం చెప్పడం కోసమే జ్ఞానికి మనసు ఉండదని చెప్పాను వాడిలో అది నశించిపోతుందన్నాను అజ్ఞానికి మనసు మరింత పెరిగిపోతుందన్నాను ఈ ఉదాహరణను బట్టి వెనకటి నా మాటలను సమన్వయించుకుంటే ఏ విరోధం ఉండదు కనుక రామ నువ్వు సంకల్ప వికల్పాలను తొలగించుకునే కృషి చెయ్యి అంటే రాముడు అన్నాడు గురుదేవ ఈ దృశ్య దృష్టులన్నీ అసన్మయాలు అసలే లేనివి అంటున్నారు కదా అంటే ఈ కనిపించే ప్రపంచం అంతా బుత్తిగా లేంది ఆ పరమాత్మ ఏమో నిజంగా ఉన్న పదార్థం లేని ప్రపంచానికి ఉన్న పరమాత్మలో స్థితి ఎలా వచ్చింది ఇది పూర్వం మీరు చెప్పిన విషయమే కానీ ఇప్పటి మీ చర్చ వల్ల మళ్లీ కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి కనుక దయతో మళ్ళీ వివరించండి అన్నాడు అంటే వశిష్ఠుడు చెప్తున్నాడు రామ పరమాత్మ అనేవాడు చైతన్య రూపుడు ఈ చైతన్యం రెండు రకాలుగా ఉంటూ ఉంటుంది జ్ఞానుల్లో ఈ చైతన్యం శుద్ధ ప్రకాశ రూపంగా ఉంటుంది అదే చైతన్యం అజ్ఞానుల దగ్గరికి వచ్చేసరికి ఈ సంసార చక్రాన్ని కల్పిస్తుంది రాముడు అన్నాడప్పుడు శుద్ధ చైతన్య రూపం అంటే ఏమిటి సంసారం అంటే ఏమిటి అంటే వశిష్ఠుడు చెప్తున్నాడు జ్ఞానులకు అజ్ఞానులకు ఇద్దరికీ కూడా ఈ సువిశాల ప్రపంచం కనిపిస్తూనే ఉంటుంది తాతకి మనవడికి ఇద్దరికి అలలు బుడగలు నొరగలు కనిపిస్తూనే ఉంటాయి కానీ తాత మాత్రం ఆ కనిపించే అలలు బుడగలు నొరగలు అన్నీ నీరే అని గ్రహించగలుగుతాడు మనవడు మనవడు ఈ మాట గ్రహించలేక ఇవన్నీ వేరువేరు అనుకుంటూ ఉంటాడు అలాగే జ్ఞానికి ఇన్ని రకాల ప్రపంచ పదార్థాలు కనిపిస్తున్నా వాటన్నిటిలోనూ ఒకే శుద్ధ చైతన్యం అనుష్యూతంగా సర్వవ్యాపిగా కనిపిస్తూ ఉంటుంది ఇది తాత యొక్క దృష్టి వంటి దృష్టి చైతన్యం శుద్ధ ప్రకాశ రూపంగా ఉండడం అంటే ఈ స్థితి అనుభవంలోకి రావడమే ఇక బాలుడికి అలలు బుడగలు నొరగలు అన్నీ వేటికవే వేరంతే తోచినట్టుగా ఈ ప్రాపంచిక పదార్థాలన్నీ వేటికవే విభిన్న సత్య పదార్థాలుగా అనుభవంలోకి వస్తే ఆ స్థితి సంసారం ఎంతకు చెప్పొచ్చేది ఏంటంటే జ్ఞానుల దృష్టిలో శుద్ధ చైతన్యంగా ఉన్న పరమాత్మే అజ్ఞానుల దృష్టిలో సృష్టికర్త అవుతున్నాడు కానీ విశేషం ఏమిటంటే ఇది మామూలుగా కుమ్మరవాడి కొండల కర్తృత్వం వంటి కర్తృత్వం కాదు ఇక్కడ ఆ శుద్ధ చైతన్య రూపుడైన పరమాత్మే పృథివ్యాధి పంచభూతాలుగా వాటిలోంచి వచ్చే భౌతిక పదార్థాలుగా విజృంభిస్తున్నాడు కుమ్మరివాడు తనే కొండ పరమాత్మ మాత్రం తనే ప్రపంచం అయిపోతున్నాడు కుమ్మరివాడి కర్తృత్వానికి పరమాత్మకు ఉన్న కర్తృత్వానికి ఉన్న భేదం ఇదే అయితే తనే దృశ్య పదార్థంగా మారిపోవడాన్ని కర్తృత్వం అనవచ్చునా అనరాదా అంటే అది నీ అది దృష్టి భేదం అది కూడా ఒక మార్పే కనుక ఆ మార్పు కర్త అతడే కనుక పరమాత్మే ఈ ప్రపంచానికి కర్త అంటావా అను కానీ ఈ రకమైన కర్తృత్వం కుమ్మరివాడి కర్తృత్వము ఒకటి కదు కర్త అంటే వాడికి ఒక సాధన ఉండాలి ఉపాదాన పదార్థం ఉండాలి సంకల్పం ఉండాలి క్రియ ఉండాలి ఇంకా ఏవోవో ఉండాలి అప్పుడే వాడు కర్త కాగలుగుతాడు పరమాత్మకి ఏవి లేవు కనుక ఆయనను కర్త అనడానికి వీలు లేదు ఆయనకు కర్తృత్వం ఉండే వీలు లేదు అంటావా అను ఆ దృష్టిలో పరమాత్మ కర్త కాదు ఇవి రెండు దృష్టిలో విభిన్న దృష్టిలో కానీ ఈ రెండిటికీ ఒక సమన్వయం కూడా ఉంది ఎలాగంటే అకర్త అయిన చిదాత్మ ప్రతి పదార్థంలోనూ అంతర్యమిగా ఉండి ఆయా పదార్థాల చేత ఆయా తాను ఏది అంటకుండా ప్రకాశిస్తూనే ఉంటాడు ఒక ఉదాహరణ తీసుకుందాం నేలలో ఒక విత్తు పడ్డది ఆ విత్తులో ఒక చిరాత్మ ఉన్నాడు అందువల్ల ఆ విత్తులో మొక్క బయటికి రావాలని ప్రయత్నం చేస్తుంది ఆ విత్తు చుట్టూ మట్టి ఆవరించుకొని ఉంటుంది కానీ ఆ మట్టి రేణువుల సందుల్లో చిల్లులు చిల్లులుగా ఆకాశం ఉండి ఆ మొక్క బయటికి రావడానికి అవకాశం ఇస్తుంది అవకాశం ఇచ్చేదే ఆకాశం అని నిర్వచనం కదా అంటే ఆ చితాత్మే ఆకాశంలో అంతర్యామిగా ఉండి ఆ మొక్క బయటకు వచ్చేందుకు సహాయం చేస్తున్నాడనమాట ఇక గాలి ఉంది దానిలో అంతర్యామిగా ఉన్న చిదాత్మ పంధాత్మకుడై ఆ మొక్కను ఆకర్షిస్తాడు అంటే పైకి లాగుతాడు ఇక్కడ గాలి అంటే చెట్లు చేసే శ్వాస ప్రక్రియలో ప్రాణరూపంగా ఉన్న వాయువు ఆయన ఆ మొక్కను బయటకు గుంజుతున్నాడని మన అర్థం చేసుకోవాలి తర్వాత జలం ఉంది అది జడమే అయినా దానిలో అంతర్యామిగా ఉన్న చితాత్మ ఈ మొక్కలో రసత్వాన్ని ప్రవేశపెట్టి దాన్ని మెత్తబడేటట్టు చేస్తున్నాడు ఇక భూమిలో ఉన్న అంతర్యామి తన గట్టిదనాన్ని ఆ మొక్కవేళ్లకు అందించి అది పడిపోకుండా నిలబెడుతున్నాడు ఇక మిగిలింది అగ్ని ఈ అగ్ని సూర్యకిరణాల ద్వారా మొక్కలోకి ప్రవేశిస్తుంది ఆ అగ్నిలో ఉన్న అంతర్యామి ఆ మొక్కకు ఒక రూపాన్ని షేప్ని కల్పిస్తాడు ఆ రూపం వల్ల అది ఫలానా మొక్క అనే వ్యవహారం ఏర్పడుతుంది ఈ విధంగా పంచభూతాలలో ప్రతీభూతము ప్రపంచంలోని ప్రతీ కార్యానికి సహకారం అందిస్తూనే ఉంది అలాగే కాలం అనే అంశం కూడా తన సహకారాన్ని జోడిస్తూనే ఉంటుంది కాలాత్మకుడైన అంతర్యామి యొక్క ప్రభావం మరింత ప్రబలమైంది ఇది యుగయుగాలుగా యుగాలుగా కల్పకల్పాలుగా వివిధ సృష్టి ప్రక్రియలను ఆవిష్కరిస్తూనే ఉంటుంది రామ ఈ చెప్పిన ప్రక్రియ వల్ల తేలుతున్న విషయం ఏమిటంటే ప్రతి చోట అంతర్యామిగా ఉన్న చితాత్మే అన్ని రూపాలను పొందుతున్నాడు అంటే చిదాత్మలోనే ఈ సృష్టి దృష్టులన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట ఎవరికి కనిపిస్తున్నాయి కే కనిపిస్తున్నాయి అదేలా కుదురుతుందంటావేమో బాగా తాగి మత్తెక్కిన వాడికి తనే మరో మనిషిలాగా కనిపిస్తూ ఉంటాడు అలాగే మాయావృతుడైన చితాత్మ తనకు తనే జడ పదార్థంలాగా కనిపిస్తున్నాడు దీన్ని సృష్టి దృష్టి దృశ్య దృష్టి నేను వ్యవహరిస్తున్నాను దీన్నే మామూలు వేదాంత పరిభాషలో చెప్పాలంటే ఈ దృశ్య ప్రపంచం అంతా చిదాత్మ యొక్క వివర్తం వివర్తం అంటే ఏమిటో చెప్పాను కదా పాముగా కనిపించినట్టు చిదాత్మే ఈ ప్రపంచంగా కనిపిస్తోందనమాట కనుక మొత్తం మీద తేలేదేమిటంటే ఈ ప్రపంచం మొత్తంలో ఆత్మ భిన్నంగా వేరే వస్తువు ఏదీ లేదు నీకంటే భిన్నమైన వస్తువే లేకపోతే నీవు దేన్నైనా కోరడం ఎలా కుదురుతుంది దేన్నైనా సృష్టి చేయడం అనేది ఇలా కుదురుతుంది దేన్నైనా ఫలంగా పొందడం ఎలా కుదురుతుంది కాబట్టి రామ నువ్వే చేసిన కర్తృత్వాభినివేశాన్ని వదిలిపెట్టి ఆ అప్పుడు నీకు ఏ దుఃఖము అంటే రాముడు అడిగాడప్పుడు గురుదేవ అసలేనిదేని ఈ ప్రపంచం ప్రపంచాతీతుడైన చిదాత్మయందు ఏ విధంగా స్థితి పొందింది అని నేను అడిగాను ఇది పాత ప్రశ్నే దీనికి మీ సమాధానం కూడా పాత సమాధానమే కానీ నేను ఈ ప్రశ్న ఎందుకు వేశానో దాన్ని కనిపెట్టి దానికి తగిన ప్రక్రియలో మళ్ళీ పాత సమాధానాన్ని లాక్కొచ్చారు దానికి పొడిగింపుగా అకర్తృత్వాన్ని సాధించమని నాకు బోధిస్తున్నారు ఇంతకు అకర్తగా ఉండడం ఎవరికైనా సాధ్యమా అదీకాక ఉత్తమ తత్వవేత్తలైన పెద్దలు కూడా కొన్ని లౌకిక కర్మలు కొన్ని సాధనాపరమైన కర్మలు చేస్తూనే ఉన్నారు కదా చేస్తున్నారంటే వారికి కర్తృత్వం ఉన్నట్లే కదా వాళ్లే వదిలిపెట్టని కర్తృత్వాన్ని నేనెందుకు వదిలిపెట్టాలి అంటే అప్పుడు వశిష్ఠుడు అంటున్నాడు రామా కర్తృత్వం అంటే ఏమిటి నిద్రపోతున్నవాడు నిద్రలో అటు ఇటు తొరలగా అనుకోకుండా నేల మీద మట్టి కదిలి ఏదో ఒక బొమ్మ ఆకారం ఏర్పడింది వీడా బొమ్మకు కర్త అవుతాడని నువ్వు అనేటట్టయితే వాడు మళ్ళీ మళ్ళీ అలాంటి బొమ్మ విజయమంటే విజయగలగాలి అది సాధ్యం కాదు కనుక కేవలము శారీరకమైన క్రియను బట్టి కర్తృత్వం అంటదు ఒకనొక ఫలితం మీద కోరికతో ఇచ్ఛాపూర్వకంగా చేసే పని మాత్రమే కర్తృత్వం అంటుతుంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక క్రియకు వెనకాల జ్ఞానము ఇచ్చ ప్రయత్నము అనే మూడు మెట్లు ఉంటేనే ఆ క్రియ వల్ల ఆ వ్యక్తికి కర్తృత్వం అంటుతుంది జ్ఞానము ఉంటే ఫలనా ఫలితము ఉన్నది అనే ఎరుక ఇచ్ఛ అంటే దాన్ని పొందాలి అనే కోరిక ప్రయత్నము అంటే దానికోసం జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను కదిలించడం ఈ మూడు మెట్లు ఉంటే ఒక క్రియ ఏర్పడుతుంది ఇంకా కొంచెం లోతుగా ఆలోచిస్తే బయటకు క్రియ కనిపించకపోయినా ఈ జ్ఞాన ఇచ్ఛ ప్రయత్నాలు మూడు మనస్సులో కనుకుంటే ఆ మనసులో క్రియ జరిగినట్టే లెక్క కనుక వాడికి కర్తృత్వం అంటినట్టే లెక్క ఈ మూడు మట్లు ఒక బహిరంగ క్రియ జరిగినా సరే ఆ వ్యక్తికి కర్తృత్వం అంటే అవకాశమే లేదు జ్ఞానుల విషయంలో జరిగేది ఇదే వాళ్ళు లౌకికరమ చేసినా యోగపరమైన కర్మ చేసినా ఏమి చేసినా ఆ క్రియ వెనకాల జ్ఞాన ఇచ్ఛాలలో ఏ ఒక్కటి ఉండదు ఇంద్రియ చలన రూపమైన ప్రయత్నం మాత్రం పూర్వాభ్యాస బలం వల్ల అందువల్ల వాళ్లకు కర్తృత్వం రవ్వంతు కూడా పట్టదు ఇక అజ్ఞానులు బయటకు కదలకుండా కూర్చుని ఉన్న లోపల జ్ఞానేచ్ఛలు నిరాఘాటంగా సాగిపోతూ ఉంటాయి ప్రయత్నం కూడా మానసిక స్థాయిలో జరుగుతూనే ఉంటుంది కనుక కదలకుండా కూర్చున్నప్పటికీ కూడా కర్తృత్వం వాళ్ళని వదిలిపెట్టదు కర్తృత్వం ఉన్నవాళ్ళకి భోక్తృత్వం దప్పదు కనుక రామ మనస్సులో జ్ఞానేలు లేకుండా తుడిచేసుకుంటే అదే అకర్తృత్వం ఇది సాధ్యమే తత్వవేత్తలేని పెద్దలు సాధించిన అకర్తృత్వం ఇదే దీన్నే సాధించాలి ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఉంది ఇది ముప్పై ఎనిమిదవ సర్గ ఇక్కడ వాల్మీకి మహర్షి పద్యం పక్కన పెట్టి గద్యంలో చక్కటి శాస్త్రచర్చను నడిపాడు మనోయత్ కరోతి తత్కృతం తన్న కృతం భవతి అతో మన ఏవ కర్తృ నా ఇలా ఆ వాక్యాలు సాగాయి సరే ఇక వశిష్ఠుడు బోధ విందాం వశిష్ఠుడు రాముడితో అంటున్నాడు రామా ఇంతకీ నువ్వు ఈ ప్రశ్న ఎందుకు వేశావో నాకు తెలుసు అకర్తృత్వం అనేది పరమాత్మకు కూడా అసాధ్యమే అని చెప్పాలన్నది నీ ఉద్దేశం దాన్ని అలా ఉంచి నేను ఒక ప్రశ్న వేస్తాను సమాధానం చెప్పు ఈ ప్రపంచంలో ఉన్న పదార్థాల్లో కొన్ని స్వీకరించదగినవి కొన్ని పరిత్యజించదగినవి అది నిజమే కదా ఈ రెంటిలో దుక్కాని కలిగించేవి ఏవి చెప్పు అంటే రాముడు అన్నాడు పరిత్యజించవలసిన వస్తువుల వల్ల దుఃఖం వచ్చే ప్రసక్తి లేదు పరిత్యజించవలసిన వస్తువు అంటే ఏమిటి ఒకప్పుడు మన దగ్గర ఉండి అది మనకు దుఃఖాన్ని కలిగిస్తుంటే అప్పుడు పరిత్యజించవలసిన వస్తువు అవుతుంది ఇది పరిత్యజించవలసిన వస్తువు అని తెలిసిందంటే ఇక దాని ముట్టుకోం కనుక దానివల్ల ఇక మీదట మనకు దుఃఖం వచ్చే అవకాశం లేదు ఇది పరిత్యజించదగినది అని తెలియకముందు మన దృష్టిలో అది స్వీకరించదగినదే కనుక స్వీకరించదగిన వస్తువులు రెండు రకాలు ఒకటి నిజంగా స్వీకరించదగిన వస్తువులు రెండు మనకు తెలియకపోవడం వల్ల స్వీకరించిన వస్తువులు వీటిలో మొదటి వాటి వల్ల దుఃఖం వస్తే రావచ్చునేమో కానీ పరిత్యజించదగిన వస్తువుల వస్తువలవల్ల దుఃఖం వచ్చే వీలు లేదు రాముడు అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు అదీ కుదరదు ఎందుకంటావా నువ్వు చెప్పే రెండు రకాల స్వీకరింపదగిన వస్తువులు కూడా నశించే శీలం కలిగినవా లేక శాశ్వతంగా ఉండేవా రెండు పక్షాలుగా ఆలోచిద్దాం అవి నశించిపోయేవే అనుకుందాం తనను తనే కాపాడుకోలేని వస్తువు మరొకరికి స్థిరమైన దుఃఖాన్ని తెచ్చిపెట్టగలదా అసంభవం కనుక స్వీకరింపదగిన వస్తువులలో నశించిపోయే స్వభావం కలివి దుఃఖాన్ని కలిగింపజాలవు పోని స్వీకరింపదగిన వస్తువు శాశ్వతమే అనుకుందాం వేదం ఏం చెబుతుందంటే అతో నిధార్థం చాందోగ్యోపనిషత్ అంటే ఆత్మకంటే భిన్నమైనదంతా నశించిపోయే శీలం కలది అని అర్థం కనుక స్వీకరించదగిన వస్తువులలో నాసరహితమైన జాతి ఉండడమే అసాధ్యం కాబట్టి స్వీకరించదగిన వస్తువులలో నీవనుకున్నట్లుగా రెండు జాతులు లేవు నశించిపోయే జాతి ఒక్కటే ఉన్నది అది దుఃఖాన్ని కలిగింప జాలదని తేల్చుకున్నాం కదా కాగా పరిత్యజించదగినది దుఃఖాన్ని కలిగించజాలదు స్వీకరించదగినది దుఃఖాన్ని జాలదు అంటే లోకంలో దుఃఖాన్ని కలిగించే వస్తువే లేదు అని తేలుతోంది ఆత్మకు దుఃఖం కలగడం లేదు అంటే అతనికి కర్తృత్వం లేదని వేరే చెప్పక్కర్లేదు దాన్ని భోక్తృత్వం కూడా లేదు అని నిశ్చయం అవుతోంది మరి కర్తలాగా కనిపిస్తున్నాడే అంటే ఆ కర్తృత్వం ఆత్మయందు అజ్ఞానుల చేత ఆరోపింపబడింది అని మనం అర్థం చేసుకోవాలి ఈ ఆరోపిత కర్తృత్వం జ్ఞానులకైనా తప్పదు అది ఉన్నంత మాత్రాన జ్ఞాని తాత్విక స్థితిలో మార్పు రాదు కనుక రామ పరమాత్మకు కూడా అకర్త్రుత్వం అసాధ్యం అనుకోబోకు పరమాత్మలోనూ తత్వవేత్తలలోనూ కనిపించే కర్తృత్వం ఆరోపిత కర్తృత్వం అని గుర్తొచ్చు వశిష్ఠుడు ఈ మాటలకి శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు గురుదేవ మీరు అటుతిప్పి ఇటుతిప్పి పరమాత్మే పరిపూర్ణుడై అంతటా నిండి ఉన్నాడని బంధమోక్షాలనేవి అజ్ఞానావస్థలో ఉండే మానసిక కల్పనలని నిరూపిస్తున్నారు మీరు చెప్పింది నిజంగా నిజమైతే బంధమోక్షాలు కూడా లేని వస్తువులే అయితే ఏమీ లేనిచోట ఇంతటి సృష్టి ఎక్కడి నుండి వచ్చింది ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది గోడయ్యలేని చోట బొమ్మకు స్థితి రాగలదా ఈ ప్రశ్న విని వశిష్ఠుడు కొంచెం ఆలోచించాడు వచ్చిన ప్రశ్నలే మళ్ళీ వస్తున్నాయి తాను చెప్పే నిర్గుణ పరబ్రహ్మ విషయం అందుకోలేక ఇలా మాట్లాడుతున్నాడా నచ్చక ఇలా మాట్లాడుతున్నాడా ఈ శ్రీరామచంద్రుడు లేక ఇటు అటు ఊగిసలాడుతున్నాడా ఏది ఏమైనా ఇతని స్థితి ఏమిటో తెలుసుకోకుండా సమాధానం చెప్పరాదు అని ఆలోచించి వశిష్ఠమహర్షి ఇలా అన్నాడు రామా పరబ్రహ్మ సర్వశక్తి సంపన్నుడు ఆయన ఎలా కావాలంటే అలా పరిణామం పొందగలడు ఆయనకున్న అనంత శక్తులలో ఒక శక్తి ఏమిటి అంటే పరస్పర విరుద్ధ ధర్మాలు ఆయనను ఆశ్రయించి ఏకకాలంలో ఏకస్థానంలో సహజీవనం చేయగలవు ఉనికి లేకపోట ఏకత్వము బహుత్వము ఆదిత్వము అంతత్వము మొదలేనివి అన్నీ ఆయనలో అవిరోధంగా నిలబడి ఉంటాయి అలాంటి విచిత్ర శక్తి వల్లనే ఈ ప్రపంచం తయారు అవుతోంది శక్తి చిత్రాతి చిత్రం కనుక గోడ లేకుండా బొమ్మలు ఎలా గీస్తాం అనే ప్రశ్న ఆయన దగ్గర కుదరదు అంటే రాముడు అడుగుతున్నాడు గురుదేవ మీరు పరిణామ మార్గాన్ని ఆశ్రయించి సమాధానాన్ని చెబుతున్నారు ఈ పద్ధతిలో ఏది గుణమో అది మాత్రమే దానిలో ఉండాలి నిప్పులో ఉష్ణత్వమే ఉంటుంది కాని శీతత్వం ఉండదు మనుషులో శీతత్వమే ఉంటుంది కాని ఉష్ణత్వం ఉండదు ఇది అసాధ్యం అలాగే మీరు చెప్పే ఇంద్రియాతీత పరబ్రహ్మతత్వంలో నశించిపోయే గుణం ఉండడానికి వీలు లేదు ఇంద్రియాలకు కనిపించే పదార్థాలలో శాశ్వతత్వం ఉండడానికి వీలు లేదు ఒక కారణం నుంచి ఒక కార్యం రూపంగా పుట్టింది అంటే కారణంలోని గుణాలు కార్యంలోకి రావాలి మట్టిలోని గుణాలు కుండలోకి రావడం లేదు అలాగే పరిశుద్ధ చిత్తాత్మలో నుంచి ఈ ప్రపంచం పుట్టింది అనేటట్టయితే చిదాత్మలో ఉండే నిత్యత్వం ఈ ప్రపంచానికి కూడా పట్టాలి చిదాత్మలో ఉండే నిర్వికారత్వం ఈ ప్రపంచానికి కూడా పట్టాలి ఇది లోకానుభవ విరుద్ధం కనుక ఈ ప్రపంచం పరమాత్మలోంచి పరిణామ ప్రక్రియగా జన్మించింది అనడం కుదరదు కుదరకపోతే పరబ్రహ్మ వేరు ప్రపంచం వేరు అని చెప్పాలి అలాగైతే పరమాత్మ కంటే భిన్నంగా ఒక జడ సత్య పదార్థం అవుందని చెప్పినట్టు అవుతోంది అలా చెబితే సర్వవ్యాపి అయిన పరమాత్మకు ఒక కళంకం అంటగట్టినట్టే కదా కనుక మీ సమాధానం ఏ రకంగానూ కుదరడం లేదు అంటే వశిష్ఠుడంటున్నాడు రామా బాగా చెప్పావు నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో తెలుసుకుందామని పరిణామవాదాన్ని ఆశ్రయించి సమాధానం చెప్పాను దానిలో ఉన్న లుసుగులు నువ్వు పట్టేశవు కనుక అసలు విషయం చెబుతా విను ఈ ప్రపంచము ఆ బ్రహ్మ అనే రెండు పదార్థాలు లేవు ఆ రెండూ కలిసి ఒకటే నిప్పు వేరు వేడి వేరు కాదు అలాగే ప్రపంచం వేరు పరమాత్మ వేరు కాదు అంటే శ్రీరామచంద్రుడు అడుగులుతున్నాడు దీనివల్ల మాత్రం తేలిందేముంది మీరు చెప్పే పరబ్రహ్మలో దుఃఖస్పర్శ లేదు ద్వంద్వస్పర్శ లేదు ఈ ప్రపంచంలో ఆ రెండూ ఉన్నాయి ఆ బ్రహ్మము ఈ ప్రపంచము ఒకటే ఎలా అవుతాయి దీనికి వశిష్ఠ మహర్షి సమాధానం చెప్తున్నాడు రామా ఇది నీ అనుభవంతో నువ్వే తేల్చుకోవాల్సిన ప్రశ్న ఒకవేళ శాస్త్ర పద్ధతిలో దీనికి సమాధానం చెప్పాలనుకున్న చిట్ట చివరికి సిద్ధాంతం చెప్పే సమయంలో దీనికి సమాధానం చెప్పాలి కాని ఇప్పుడు ప్రస్తుతానికి పరమాత్మను ఒక గొప్ప ఐంద్రజాలకుడిగా ఊహించుకో గారడీవాడు చెట్టును పుట్టగాను మార్చవచ్చు పుట్టను చెట్టుగాను మార్చవచ్చు అలాగే పరమాత్మ కూడా ఏదైనా చేయగలడు పరమాత్మ సముద్ర తరంగాలు సృష్టి చేయడం లేదు సముద్ర జలమే ఒక భంగిమలో ఉంటే దాన్ని తరంగం అని మనం అంటున్నాం అలాగే పరమాత్మే ఒక భంగిములో ఉంటే దాన్ని ప్రపంచం అని మనం అంటున్నాం అందువల్ల ఈ ప్రపంచ నిర్మాణానికి కర్త లేడు భోక్త లేడు ఈ వశిష్ట మహర్షి చెప్పిన విషయం విని శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు గురుదేవ మీరు మళ్ళీ సగుణ బ్రహ్మ మార్గంలో సృష్టి ప్రక్రియను భావించమంటున్నారు అలా అయితే ఈ పరబ్రహ్మ నుంచి ఎంతమంది జీవులు పూడుతున్నారు ఎలా పుడుతున్నారు ఎప్పుడెప్పుడు పుడుతున్నారు ఈ వివరాలు కొంచెం చెప్పండి అంటే వశిష్ఠుడు సమాధానం ఈ రకమైన జీవుల యొక్క ఉత్పత్తి ప్రక్రియను వర్ణించేది కూడా ఈ సమస్త ప్రపంచము దానిలే ఉండే జీవులు అందరూ కూడా పరమాత్మ స్వరూపులే అని నిరూపించేందుకోసమే అంతే అంతేకాని అది వేరు ఇది వేరు అని చెప్పేటందు చెప్పేటందుకోసం కాదు దాన్ని దృష్టిలో పెట్టుకుని జీవోత్పత్తి ప్రకారాన్ని విను మొదట పరిశుద్ధమైన చిక్తి ఉంది ఆ చిక్తికి సృష్టి జరగాలనే సంకల్పం ఉదయిస్తోంది ఈ సంకల్పానికి కారణం పూర్వకల్పంలోని కర్మశేషాలే అవి రకరకాలు చిత్ర చిత్రాలు అందువల్ల ఈ సంకల్పం ఎప్పుడు ఎలా ఉద్బుద్ధమవుతోందో నిర్ణయించి చెప్పడం కష్టం అందుకనే పెద్దలు దైవికంగా అంటే యథాలాపంగా అంటే అనుకోకుండా యదృచ్ఛయ ఈ సృష్టి సంకల్పోద్బోధం జరుగుతుంది అని చెప్పారు ఆ సంకల్పం గడ్డకట్టి నేను అనే స్ఫురణ ఏర్పడుతుంది దీని పేరే అహంస్ఫురణ లేక అహంకారం ఈ అహంస్ఫురణ గట్టిపడి మనస్సు అనేది రూపొందుతుంది ఈ మనసు జీవుడికి ఉపాధిగా ఏర్పడుతుంది జీవుడితో కలిసిన ఈ మనసు క్షణాలలో గాలి మేడలు కట్టినట్లుగా ఈ మహాప్రపంచాన్ని కల్పన చేస్తుంది ఈ కల్పనలో మొదట తన శుద్ధ చైతన్య స్థితిని తన దృగ్రూప స్థితిని విడిచిపెట్టినట్లు నటిస్తుంది ఆ స్థితిలో ఆ జీవుడికి తన శుద్ధ చైతన్యం ఏమిటో అవగతం కాక అర్థం కాక శూన్యంలాగా కనిపిస్తుంది దాన్నే అతడు ఆకాశం అంటాడు ఆ ఆకాశంలో ఒక సృష్టికర్త ఒక చతుర్ముఖ బ్రహ్మ తన సంకల్ప బలంతో సృష్టి చేస్తున్న అనుభూతి ఈ జీవికి కలుగుతుంది ఆ ఆకాశంలో ఒక సృష్టికర్త ఒక చతుర్ముఖ బ్రహ్మ తన సంకల్ప బలంతో సృష్టి చేస్తున్న అనుభూతి ఈ జీవికి కలుగుతుంది ఇక అక్కడి నుంచి ఈ పద్నాలుగు లోకాలు పెరిగిపోతాయి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది కేవలం మనస్సులో నుంచి వచ్చింది అది పెట్టుకో ఇక ఈ సృష్టిలోని జీవుల సంగతి చూద్దాం ఈ జీవులను ప్రస్తుతం మన చర్చ కోసం మూడు రకాలుగా విభజిస్తున్నాను ఒకటి మహామోహులు రెండు జన్మ వివేకులు మూడు మహా మోహులు అంటే నూటికి నూరు పాళ్ళు అజ్ఞానులు జన్మ వివేకులు అంటే పుట్టుకతోనే పరిపూర్ణ వివేకం కలవారు వైరాగ్యరహితులు అంటే మోక్షం కోసం సాధన చేస్తూ ఉన్న ఎప్పటికప్పుడు ఊగిసలాడుతూ ఉండేవాళ్ళు వీళ్లల్లో మొదటి రెండు తరగతుల వాళ్లకి జ్ఞానంతోను సాధనతోనూ పని లేదు ఎందుచేత మొదటి వారికి అవి చచ్చినా అంటావు ఎవరికి మహామోహులకు అవి చచ్చినా కనుక వాళ్లకు వాటితో పని లేదు రెండవ వారికి అంటే జన్మ వివేకులకు అవి అంటడం పూర్తి అయింది కనుక ఇక వాటితో పని లేదు ఇక మూడవ వారున్నారే ఊగిసలాడేవారు కోసమే జ్ఞానబోధలు సాధన ప్రక్రియలు వీళ్లకు వైరాగ్యం కలిగేందుకోసమే భగవంతుడు సుఖదు పరంపరలను కల్పిస్తున్నాడు వాటి ఆటు పోట్ల వల్ల వీళ్లలో సాత్విక రాజసిక తామసిక ప్రవృత్తులు రకరకాలుగా రూపుదిద్దుకుంటున్నాయి ఈ గందరగోళం అంత మహాసముద్రంలో మహాతరంగాల కల్లోలంలాగా ఉంటుంది అఖండ మహాసముద్రంలాగానే అఖండమైన సత్త అతుకూలు లేని ఉనికి ఒకటి ఉంది దానిలో కొంత భాగం జీవభావాన్ని పొందితే ఈ సృష్టి అనే చలనం ఏర్పడుతుంది ఈ విషయం అంత ముందు ముందు ఇంకా ఎక్కువగా వివరిస్తాను ఈ మాటలు విని శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు గురుదేవ కొంచెం ఆగండి ఒక పక్క అతుకులు లేని ఉనికి అఖండ సత్తా అంటున్నారు మళ్ళీ దాంట్లో కొంత భాగానికి చలనం అంటున్నారు ఈ రెండు మాటలు ఎలా కలుస్తాయి అంటే వశిష్ఠుడు సమాధానం చెప్పాడు బాగా అడిగావు రామా ఉన్న మాట చెబుతా ఏమీ అనుకోకు ఆ రెండు మాటలు ఎన్నటికీ అతకనే అతకవు కానీ శాస్త్రాలు అలాంటి మాటలు చెబుతూనే ఉంటాయి ఇది అసత్యమని తెలిసినా సరే శాస్త్రాలు ఇలాంటి మాటలు చెబుతూనే ఉంటాయి ఇలాంటి కల్పనలు చేస్తూనే ఉంటాయి పూర్వం నేను ఒకచోట ఒక దీపం నుంచి మరొక దీపం పుట్టినట్లుగా పరమాత్మ ఈ ప్రపంచం పుట్టింది అని చెప్పాను ఆది కూడా ఇలాంటి కల్పనలలో ఒకటే రెండు దీపాలు ఉన్నట్లుగా రెండు పదార్థాలున్నాయా అక్కడ పరమాత్మ దేనినైనా పుట్టించే జనక పదార్థం కాగలదా అయితే ఇలాంటి మాటలు ఎందుకు చెప్పారు అంటావేమో శిష్యుడు మందస్థాయిలో ఉన్నప్పుడు వాడి దృష్టిని తత్వం వైపు లాగడం కోసం ఇలాంటి వాక్ప్రవాహం అవసరం వాక్ప్రపంచం వినాత్ అజ్ఞానమతులంతమేత్తుమన్యోన్యముదిత్యం కతుం న శక్యతే స్థితి ప్రకరణం నలభై ఒకటవ సర్గ పన్నెండవ శ్లోకం రెండు రకాల అజ్ఞానాలు ఉన్నాయి ఒకటి సాధనల గురించిన అజ్ఞానం రెండవది హృదయ సంపుటిలో ఉన్న మూల అజ్ఞానం ఈ జంట ఒకదాన్ని ఒకటి పోషించుకుంటూ పెంచుకుంటూ ఉంటుంది ఈ జంటను ఒకేసారి నరికే ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం నా వాక్ప్రవాహం లేనిదే సాగదు అంటే రాముడు అన్నాడు గురుదేవ మీ వాక్ప్రవాహం అసత్యమని మీరే చెబుతున్నారు ఈ అసత్యం వల్ల ఏదైనా జ్ఞానం పుడితే అది కూడా అసత్యమే అయి తీరాలి అజ్ఞానంలో భాగమే అయి తీరాలి ఒక అజ్ఞానం మరో అజ్ఞానానికి विरोधी एलागल कनक प्रवाहम वज्ञा नाशन एला जो श्रीरामचंद्रु प्रश की वशिष्ठु सामधान चब्तना लोकल्ल लो अतिव्रत को भर्त तो सहगमनम चू उ इला चय व తమ శరీరం పోతుంది అని వాళ్లకు తెలియదా తెలుసు తమ శరీరం నశించిపోయిన తమ ఆత్మకు హితం జరుగుతుందనే నమ్మకంతో వాళ్ళు అలా చేస్తున్నారు అలాగే అవిద్యలలోనే అంటే అజ్ఞానాలలోనే కొన్ని ఉత్తమ అవిద్యలు ఉంటాయి ఇవి ఆ జీవి బహుజన్మలలో చేసుకున్న పుణ్యాల పరిపాకం వల్ల వాడి హృదయంలోకి ప్రవేశిస్తాయి ఇవే సాత్విక అవిద్యలు వీటికి తమ యజమాని అయిన ఆ జీవుడికి మేలు చెయ్యాలనే కోరిక ప్రబలంగా ఉంటుంది అందువల్ల ఆ జీవుడి హృదయంలోకి పరిశుద్ధమైన విద్య రావాలని గట్టిగా కోరుకుంటూ ఉంటై అక్కడికి విద్య ప్రవేశించకుండా అడ్డుపడేది ఎవరు తామే అవిద్యలే విద్యకు అడ్డం అందువల్ల ఈ సాత్విక అవిద్యలు మహాపతివ్రతలలాగా తమ శరీరాన్ని పూర్తిగా తగలబెట్టేటువంటి ఆ పరిశుద్ధ విద్యను ఆహ్వానించి కోరి తెచ్చుకుంటున్నాయి ఇలాంటి సాత్విక అవిద్యలు నా పాక్ప్రవాహం వల్ల పుట్టి పెరుగుతూ ఉంటాయి వశిష్ఠమహర్షి ఈ మాటలు విని శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు గురుదేవ అవిద్య మాయా అంటున్నారు కదా మాయా అంటే ఏమిటి అంటే వశిష్ఠుడి సమాధానం స్థితి ప్రకరణం నలభై ఒకటవ సర్గ పదిహేడవ శ్లోకం రామ నువ్వు చూడకుండా ఉంటే ఇది కనిపిస్తుంది నువ్వు దానివంక చూస్తే అది కనిపించకుండా పోతుంది ఈ మాయ చాలా చిత్రమైనది దాన్ని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కుతో జాతేజితి రామమాస్తు విచారణ ఇమా స్థితి ప్రకరణం నలభై ఒకటవ సర్గ ముటి ముప్పై రెండు శ్లోకలివే రామ ఈ మాయ ఎక్కడ్ంచి పుట్టింది ఎందుకు పుట్టింది ఎలా పుట్టింది అనే విచారణ నీకు వద్దు దీనిని నేను పోగొట్టుకునేది ఎలాగా అనే విచారణ మాత్రమే నువ్వు చెయ్యి అవిద్యాత వ్యాధే ృణురాఘవ స్థితి ప్రకరణం నలభై రెండవ సర్గ ఒకటవ శ్లోకం రామా ఇక అవిద్యావ్యాధికి మందేమిటో చెబుతా విను వశిష్ఠమహర్షి ఇక ఆరు సర్గలలో అవిద్యావ్యాధి నివారణోపాయాలను విస్తారంగా వివరించాడు ఈ విషయాలన్నీ ఇంచుమించు పూర్వం చెప్పినవే అయిన ఎక్కడికక్కడ కొద్ది కొద్ది మార్పులు చేస్తూ ప్రపంచస్థితి యొక్క అవగాహనలో కొత్త కోణాలను సూచిస్తూ ఈ బోధను ఆయన కొనసాగించాడు నలభై రెండవ ఆయన జీవావతరణ ప్రక్రియను వివరించాడు దీనిలో కేంద్రబిందువు ఈ శలోకంలో ఉంది క్రమేణావశాయృవోమల స్థితి ప్రకరణం నలభై రెండవ సర్గ ఇరవై ఏడవ శ్లోకం చెట్టు మీద పిందె పుట్టింది అది క్రమక్రమంగా పరిపాకం పొంది పండు అయింది ఇక్కడ ఒక వస్తువు పోయి కొత్త వస్తువురా లేదు ఉన్న వస్తువుకే అవస్థ మారింది అంతే అయినా పిందెవేరు పండు వేరు అనే వ్యవహారం ఏర్పడుతోంది అలాగే జీవుడికి కూడా అజ్ఞాన సంపర్కంచేత అవస్థ మారిపోతుంది వస్తువు మారడం లేదు అయినా మారిపోయినట్లు లోక వ్యవహారం ఏర్పడుతోంది ఎలా అంటే ఒకే చైతన్యం ఉంది ఆ చైతన్యానికి వాసనా బలం వల్ల ఒక క్షేత్రం మీద అంటే ఒక శరీరం మీద నేను అనే అభిమానం ఏర్పడుతుంది అప్పుడు ఆ చైతన్యాన్ని ఘ్డు అంటారు వాడిలో వాసనలు మరింత పడితే అప్పుడు అదే చైతన్యాన్ని అహంకారము అంటారు ఆ అహంకారమే నిశ్చయాత్మక వృత్తితో గట్టిపడితే దాన్ని బుద్ధి అంటారు దీనిలో సంకల్ప వికల్పాలు చేరితే అప్పుడు దాన్ని మనస్సు అంటారు ఆ మనస్సులోని సంకల్పాలు మరింత గట్టిపడితే అప్పుడు అదే ఇంద్రియాల ఆకారాన్ని చెందుతుంది అది ఇంకా గట్టిపడితే ఏమిటి ఆ ఇంద్రియాల్లో చేరిన ఆకారం ఇంకా గట్టిపడితే స్థూల దేహం ఏర్పడుతుంది ఇది అంత పిందె పండుగ పరిణామం చెందడం వంటి ప్రక్రియ కానీ మరొకటి కాదు అని వశిష్ట మహర్షి ఈ సర్గలో నిరూపించాడు ఇలా నిరూపించడంలో ఆయనకు జీవపరిణామం అంత వాసనాబలం వల్లనే జరుగుతూ ఉంటుంది అని ప్రతిపాదించడం కుదిరింది ఆ వరుసలోనే ఆయన నలభై మూడవ ప్రవేశించి అక్కడ జీవుల యొక్క కర్మగతిని దానివల్ల వాళ్లకు కలిగే జన్మల గతిని ప్రతిపాదించాడు ఆ వరుసలో చివరకు జీవులంతా ప్రళయ సమయంలో బీజభూతమైన ప్రకృతిలో లీనమైపోతారు అని ఆయన చెప్పాడు దీనివల్ల నలభై నాలుగవ ఒక కొత్త ప్రశ్నతో మొదలు అయింది ప్రళయంలో జీవులంతా ప్రకృతిలో లయించిపోతే వాళ్లకు మోక్షం కదా ఇక మళ్లీ సృష్టి ఎలా జరుగుతోంది అని ఈ ప్రశ్నకు వశిష్ఠుడు కొంచెం విసుక్కున్నాడు దీనికి సమాధానం పూర్వమే చెప్పాకదయ్యా చెప్పకపోతే మాత్రం నువ్వు అర్థం చేసుకోలేవా సేముషీ క్వ గతా నీ తెలివి ఎటు అన్నాడు అని కూడా తను వివరించదలుచుకున్న వరసలో మళ్లీ వివరణ మొదలుపెట్టి ఈ మాటు ప్రపంచావతరణం ఎలా జరిగిందో ఆ ప్రక్రియను ప్రతిపాదించాడు ఆ వరసలో ఆయన పూర్వకల్పంలోని ఒకానొక ఉత్తమ జీవికి కర్మపరిపాకం జరిగి ఈ కల్ప ప్రారంభంలో అతనికి చతుర్ముఖ బ్రహ్మ శరీరం ఏర్పడింది అతని సంకల్ప బలం చేతనే ఈ ప్రపంచమంతా క్రమంగా రూపొందింది అని ప్రతిపాదించాడు దీనిమీద ఏ జీవికి అయినా సరే దేహ నిర్మాణం జరిగే ప్రక్రియ ఏమిటి అనే ప్రశ్న వచ్చింది దాని మీద వశిష్ఠ మహర్షి సమాధానం చెబుతూ లింగ శరీరాన్ని పురియష్టకంగా వర్ణించాడు పుర్యష్టకము అంటే ఎనిమిది భాగాలు కలిగిన పురము ఆ భాగాలను వ్యాఖ్యాత ఇలా వివరించాడు కర్మ జ్ఞానేంద్రియగణూతనోగణ అవిద్యాకామకర్మాణిష్టకం విదు అంటే ఒకటి కర్మేంద్రియాలు రెండు జ్ఞానేంద్రియాలు మూడు సూక్ష్మ పంచ మహాభూతాలు నాలుగు పంచ ప్రాణాలు మనో మనోబుద్ధి చిత్త అహంకారాలు ఆరు అవిద్య ఏడు కామము ఎనిమిది కర్మము ఈ ఎనిమిది కలిస్తే సూక్ష్మదేహం లేక లింగదేహం అవుతుంది ఇలా చెప్పడం వల్ల ఈ లింగశరీరంలోని సూక్ష్మభూతాలే పంచీకరణ ప్రక్రియ ద్వారా ఘనీభవించి స్థూలదేహం ఏర్పడుతోందని చెప్పడం సులభం అయింది అంతేకాక సూక్ష్మభూతాల పంచీకరణం వల్ల ఏర్పడే స్థూల ప్రపంచం మిథ్య అని నిరూపించడం కూడా సులభం అయింది మహర్షి ఈ నిరూపణను నలభై ఐదవ సర్గలో చేశాడు ఇలా చెప్పడం వల్ల ఈ ప్రపంచం రజ్జు సర్పభ్రాంతి వంటిది అని ఈ విషయాన్ని గుర్తించిన జీవన్ముక్తులు జన్మ జరామరణాది దుఃఖాలను దాటిపోతారని చెప్పడం కూడా సులభం అందువల్ల వశిష్ట మహర్షి నలభై ఆరవ సర్గలో జీవన్ముక్త గుణాలను ముప్పై రెండు శ్లోకాలలో మనోహరంగా వర్ణించాడు శ్రీరాముడు ఆ వర్ణని విని దానిలో కొట్టుకుపోలేదు ఆయన ఇలా అడిగాడు గురుదేవా మీరు పూర్వం హిరణ్య ఉత్పత్తిని గురించి వర్ణిస్తూ అతని సంకల్పం ప్రకారమే ఈ ప్రపంచ సృష్టి అంతా జరుగుతుంది అన్నారు కానీ ఆ మాటను అంతగా వివరించలేదు దయచేసి వివరించండి ఈ ప్రశ్న వశిష్ఠుడికి చాలా అనుకూలంగా అంది దాంతో ఆయన నలభై సర్గలో తొంభై శ్లోకాలు తీసుకుని కల్పకల్పంలోనూ సృష్టులు ఎరా మారిపోయే అవకాశం ఉందో వివరించి తద్వారా కూడా ఈ ప్రపంచం మిథ్యే అని మరోసారి నిరూపించాడు ఈ విషయాలను కొంచెం విపులంగా చెప్పుకోవడం అవసరం వశిష్ట మహర్షి చెప్తున్నాడు రామ హిరణ్య గర్భుడు ఏ హిరణ్య గర్భుడి ఉత్పత్తిని గురించి చెప్పేది ఏ హిరణ్య గర్భుడి సంకల్పాలను గురించి చెప్పేది ఇప్పటికి కొన్ని వేల బ్రాహ్మలు గడిచిపోయారు కొన్ని వందల విష్ణువులు శివులు గడిచిపోయారు కొన్ని లక్షల ఇంద్రాదులు గడిచిపోయారు ఇక వీరికి సంబంధించిన బ్రహ్మాండాలు ఎన్ని కోట్లు గడిచిపోయాయో వాటిల్లో ఎన్ని కోట్ల కోట్ల జీవులు కోటాను కోట్ల తరాలు గడిచిపోయాయో వీళ్ళందరూ గారడీలో జన్మించిన పదార్థాలాంటి వాళ్లే గారడీలలో పదార్థాల ఉత్పత్తికి కానీ స్థితికి కాని ఒక క్రమం ఏమిటి ఇది అంతే ఈ సృష్టుల్లో కొన్ని బ్రహ్మ సృష్టులు ఒక్కొక్కప్పుడు అవి విష్ణు సృష్టులు మరొకప్పుడు అవి శివ సృష్టిలు ఇంకా గట్టిగా మాట్లాడితే కొన్నిసార్లు అవి మునుల సృష్టులు ఇలాంటి సృష్టులు ఎన్ని ఉన్నాయంటావు స్థితి ప్రకరణం నలభై ఏడవ సర్గ పదిహేనవ శ్లోకం సముద్రంలో ఎన్ని తరంగాలు ఎడారిలో ఎన్ని మృగతృష్ణలో విరగబూసిన మావిడి చెట్టు మీద ఎన్ని పువ్వులు అన్ని బ్రహ్మాండాలున్నాయి ఆ పరమాత్మలో వీటిలో బ్రహ్మ సృష్టిలైన అన్ని ఒకే రకంగా ఉంటాయి అనే నియమం ఉందే అదీ ఒకప్పుడు బ్రహ్మ పద్మంలోంచి పుట్టాడు మరొకసారి నీటిలోంచి పుట్టాడు ఇంకోసారి ఒక గుడ్డులోంచి పుట్టాడు వేరొకసారి వట్టి ఆకాశంలో పుట్టాడు ఒక బ్రహ్మాండంలో శివుడే సర్వాధికారి మరో బ్రహ్మాండంలో విష్ణువే సర్వాధికారి ఇంకో బ్రహ్మాండంలో ఇంద్రుడే వీళ్ళిద్దరి నియమించిన అధికారి ఒక సృష్టిలో భూమి మొదట్లో చెట్లు ఉండేవి మరో సృష్టిలో భూమి పర్వతాలతో ప్రారంభమై క్రమంగా జీవులతో నిండింది ఇలా ఎన్ని రకాల తేడాలో చెప్పలేం ఇలా ఎన్ని రకాల సృష్టిలున్నా వాటిల్లో శాశ్వతంగా నిలిచి ఉండేది ఒక్కటి లేదు యథామశకజాలాన్ని వర్షాదిష్వాకులానితూ ఉత్పత్తిపత్తి నశ్యంతి స్థితి ప్రకరణం నలభై ఏడవ సర్గ పదిహేడవ శ్లోకం వర్షాకాలంలో దోమలు ఏ రోజుకు ఆరోజే పుట్టి ఏ రోజుకు ఆ రోజే పోయినట్లు ఈ లోకసృష్టులన్నీ పూడుతూ గీడుతూ ఉంటాయి ఒక్కోసారి ఒక్కో కల్పంలో మొదట ఆకాశం జన్మిస్తుంది దాంట్లోంచి ఇతర రూపాలు వస్తూ ఉంటాయి మరో కల్పంలో మొదట వాయువు ఏర్పడి దాంట్లోంచి ఇతర భూతాలు జన్మిస్తూ ఉంటాయి ఇలా భూతాల ఉత్పత్తి క్రమం కూడా మారిపోతూనే ఉంటుంది ఒక్కోసారి ప్రజాపతి నోటి నుండి శబ్దం వెలువడి దాని ద్వారా సృష్టి జరుగుతుంది మరొకసారి ఆయన కాలి నుంచి సృష్టి జరుగుతుంది మరోసారి కంటి నుంచి జరుగుతుంది ఇన్ని రకాల భేదాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఈ సృష్టిలో బ్రహ్మ కాదగిన ఉత్తమ జీవుడు వెనుకటి సృష్టిలో జరిపిన ఆలోచనలలో ఉపాసనలలో ఉండే భేదాలను బట్టి వస్తున్నాయి అంటే శ్రీరామచంద్రుడు అడిగాడు గురుదేవ నారాయణుడి యొక్క నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడని ఎక్కువగా వింటూ ఉంటాం ఒక్కొక్కసారి అలా కూడా జరుగువచ్చునని మీరంటున్నారు నారాయణుడంటేనే పరిశుద్ధ సత్పదార్థ స్వరూపుడు కదా ఆ సత్పదార్థానికి నాభి ఏమిటి దాంట్లో కమలం ఏమిటి దాంట్లో బ్రహ్మ పుట్టడం ఏమిటి ఇదంతా పరస్పర విరుద్ధంగా లేదా అంటే వశిష్ఠ మహర్షి సమాధానం చెప్తున్నాడు స్వప్నానికి నియమాలు ఏమిటయ్యా ఈ సృష్టి అంత ఒక స్వప్నం ఏనాటి స్వప్నం ఆనాటిదే అందుకే పురాణాలు బ్రహ్మాండోత్పత్తులను అనేక రకాలుగా వర్ణించాయి ఒకచోట శ్రీ మహావిష్ణువు యొక్క సంకల్పం బంగారు గుడ్డు ఒకటి ఏర్పడిందని దానిలోంచి హిరణ్య గర్భుడు జన్మించాడని చెప్పే చోట ఆ పరమపురుషుడే అంతటా వ్యాపించి ఉన్న నీటిలో సారాన్ని విడిచిపెట్టాడని దాంట్లోంచి బ్రహ్మాండం పుట్టిందని చెప్పే మరోచోట పూర్వకల్పంలోని సూర్యుడే ఈ కల్పంలో ్రహ్మ అయ్యాడని అన్నాయి మరోచోట వెనుకటి వరుణుడే ఇప్పటి బ్రహ్మ అన్నాయి ఈ వాక్యాలన్నీ సమన్వయం చేస్తే మనకు తెలిసింది ఏమిటంటే ఈ ప్రపంచం అంత మనోవిలాసమే తప్ప మరొకటి కాదని దీన్ని నిరూపించడానికే ఈ సృష్టి క్రమబోధ అంతా చేస్తున్నాను కనుక రామ ప్రతీకల్పంలోనూ సృష్టి తరువాత ప్రళయం ప్రళయం తరువాత సృష్టి ఇలా ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది ఇది ఒక పెద్ద గారడీచక్రం కిమేతస్మిన్మహామాయాడంబరే దీర్ఘశంబరే రామ సత్యమసత్యం వా నిర్ణేయం జీహోచ్యే స్థితి ప్రకరణం నలభై ఏడవ సర్గ ఎనభై ఎనిమిదవ శ్లోకం ఈ గారడి చక్రంలో ఈ దీర్ఘ భ్రమలో రమ సత్యమని అసత్యమని నిర్ణయించేందుకు ఏముంది ఏమీ లేదు ఈ విషయం విస్పష్టం కావడం కోసం నీకు దాసూరూపాఖ్యానము అనే కథ చెబుతాను విను అని వశిష్ట మహర్షి దాసూరు ఉపాఖ్యానం అందుకుంటున్నాడు వశిష్ట మహర్షి అంటున్నాడు రామ మగధ దేశంలో ఒకప్పుడు కడిమి చెట్లు ఎక్కువగా ఉండేవి ఆ దేశంలో ఒక కొండ మీద ఒక కడిమి చెట్టు కింద శరలోమా అనే మహర్షి తపస్సు చేస్తూ ఉండేవాడు ఆయన గారి ఏకైక పుత్రుడు దాసూరుడు ఇతను కూడా తండ్రిలాగానే మరో కడిమి చెట్టు కింద కూచుని తపస్సు చేస్తూ ఉండేవాడు కొంతకాలానికి శరలోమ మహర్షి మరణించాడు ఆయన భార్య సహగమనం చేసింది దీంతో ఆ పెద్ద అడవిలో దాసూరుడు ఒంటరివాడుగా మిగిలిపోయాడు ఆ దుఃఖం తట్టుకోలేక అతను బాబురుమని ఏడవసాగాడు అలా చాలా కాలం ఏడ్చాడు చాలా రోజుల తరువాత ఆకాశ పోతున్న ఒక దేవత ఆ కుర్రముని ఏడుపులకు జాలిపడి దగ్గరకు వచ్చి అదృశ్య రూపంలో పక్కన నిలబడి ఇలా ఓదార్చింది ఓ మహర్షిపుత్ర ఎందుకయ్యా ఈ ఏడుపు ఈ సృష్టిలో బ్రహ్మకే నాశనం తప్పదు నీ తండ్రికి తప్పుతుందా ఈ ప్రపంచమే అస్థిరమని నీకు తెలియదా తెలివి తెచ్చుకో ఏడుపు ఆపు ఈ మందలింపుకి ఈ బోధకి దాసూరుడి మనస్సు తేలిక పడింది చదివిన శాస్త్రాలు గుర్తుకు వచ్చాయి అందువల్ల దుఃఖాన్ని పక్కకు పెట్టి తల్లితండ్రులకు చేయవలసిన ఉత్తరక్రియలన్నీ చేసి మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు తండ్రిగారి సలహా సంప్రదింపులు లేకపోయేసరికి అతనికి తపస్సు సరిగ్గా సాగలేదు కానీ పట్టుదలగా వేదాపారాయణం చేసుకుంటూ దాని అర్ధవిచారణ చేసుకుంటూ కాలం గడపసాగాడు ఆ విషయంలో అతనికి మంచి నిష్ఠ కూడా కుదిరింది కాని వేదాల అంతభాగాలలో ఉండే ఆత్మతత్వం అంతుపట్టేది కాదు అందువల్ల అతని మనస్సు శమించలేదు తన మనసు శమించి పరమాత్మలో లయించిపోకుండా ఉండడానికి కారణం ఈ స్థలంలో ఉన్న అపవిత్రతే అని అతనికి తోచింది దాంతో అతను చోటు మార్చి చూద్దాము అని భూమి అంత తిరిగి వచ్చాడు ఎక్కడ పవిత్ర ప్రదేశమే కనిపించలేదు మళ్ళీ తన పాత కడిమి చెట్టు దగ్గరకే చేరాడు అతను చాలా ఆలోచించాడు ఈ భూమే పవిత్రమైనది కాదు ఇది అపవిత్రం దీని మీద నివాసమే అపవిత్రం కనుక ఆకాశంలో పక్షిలాగా ఈ చెట్టు చివర నేను నివాసం ఉండి అక్కడే తపస్సు చేస్తాను అని అతను ఒక నిశ్చయానికి వచ్చాడు ఏ మనిషికైనా భూమి మీద స్థితి ఉంటుంది కానీ చెట్టు చివరన ఉంటుందా స్థితి ఉండడానికి వీలులేని చోట తనకు స్థితి కావాలని ఆ జీవి కోరుకున్నాడు అందువల్ల అతను ఘోరంగా ఆలోచించి తీవ్రమైన సాధన మొదలుపెట్టాడు నేల మీద అగ్నిని వెలిగించి తన మాంసమే కోసి అందులో హోమం చేయసాగాడు కండరాలు ఉంటే మనిషి ఉంటాడు మనిషంటూ ఉంటే వాడికి ఎక్కడో అక్కడ స్థితి ఉంటుంది చెట్టు చివర తనకు స్థితి కావాలని కోరుకునే ఈ మనిషి తన కండరాలే తగలుబెట్టుకుంటున్నాడు ఈ ఘోర సాధనకు అగ్నిదేవుడే కంగారు పడ్డాడు ఈ బ్రాహ్మణోత్తముడి మాంసం తీసుకెళ్లి దేవతలకు అందిస్తే దాన్ని వాళ్లు తింటే ఆ దేవతలే మాడిపోతారేమో అని అగ్నిదేవుడు భయపడ్డాడు అందువల్ల అగ్నిదేవుడు దాసూరుడియతట ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోంచిగా నా దగ్గర నుంచి వరం పుచ్చుకోశాకాంచి సొంత మణిని తీసుకున్నట్లుగా నా దగ్గర నుంచి వరం పుచ్చుకో అన్నాడు ఇక్కడ కవి అందమైన ప్రయోగం చేశాడు వట్టిగా పెట్టె నుండి మణి తీసుకో అనలేదు పెట్టె లోపలి ఆకాశంలో నుంచి మణిని తీసుకో అన్నాడు పెట్టెలోనిదైనా బయటదైనా ఆకాశంలో మణికి స్థితి ఉంటుందా ఎక్కడైనా కానీ కవి ఈ ఉపమానం ద్వారా మళ్ళీ స్థితి ఉండడానికి వీల్లేని చోట వస్తు స్థితిని మనకు ప్రదర్శిస్తున్నాడు ఈ దాసూరోపాఖ్యానంలో అడుగడుగునా కనిపించే కేంద్ర బిందువు ఇదే ఇక కథలోకి పోదాం దాసూరుడు చాలా సంతోషించి ఇలా అన్నాడు అగ్నిదేవా ఈ భూమి మీద పవిత్రమైన ప్రదేశమే కనిపించడం లేదు అందువల్ల వృక్షాణాముపరిస్థితి రస్తుమే చెట్లపైన నాకు స్థితి లభించుగాక అన్నాడు అగ్నిదేవుడు తక్షణమే తథాస్తు అనేసి అంతర్ధానం అయిపోయాడు వెంటనే దాసురుడు అక్కడే ఉన్న కడిమి చెట్టు చివరకు చేరాడు అక్కడ స్థితి ఎలా ఉందంటే ప్రళయకాలంలో సృష్టి అంత జలమయమై ఉన్నప్పుడు బాలకృష్ణుడు వటవృక్షానికి చేరినట్లుగా ఉంది ఇక దాసూరుడు ఆ చిటారు కొమ్మన ఒక చిగురాకు చివర పద్మాసనం వేసుకుని తపస్సాధన మొదలు పెట్టాడు కడిమి చెట్టు మీద కూర్చోవడంతో క్రమంగా అతనికి కదంబదాసురుడు అన్న పేరు స్థిరపడిపోయింది కదంబం అంటే కడిమి చెట్టు తపస్సాధనలో అతని మనస్సు ఆత్మతత్వం మీద లగ్నం అయ్యేది కాదు కర్మమార్గం మీదే మనస్సు నిలిచేది కానీ కర్మలు చేద్దామంటే తను నేలమీద లేడే ఏంచెయ్యాలి అందువల్ల అతను మానసిక యజ్ఞాలు మొదలుపెట్టాడు మానసిక దేవతా పూజలు మొదలుపెట్టాడు ఇది చాలా ప్రబలమైన సాధనామార్గం నిజాయితీగా ఈ మార్గాన్ని అనుసరించేసరికి కొంతకాలానికి అతని మనస్సు నిర్మలమై పాత జన్మలలో పొందిన గురూపదేశాలు గుర్తుకు వచ్చి ఆత్మజ్ఞానం సాక్షాత్కరించింది అతను ఈ స్థితిలో ఉండగా ఒకనాడు ఒక వనదేవత ఆయన దగ్గరకు వచ్చి ఆ కడిమి చెట్టుకు పాకుతున్న ఒక తీగను ఆధారంగా చేసుకుని దీనంగా నిలబడింది అది చూసి ఆ ముని ఎవరివి నువ్వు ఎందుకు దీనంగా ఉన్నావు అని అడిగాడు ఆ సుందరాంగి ఇలా చెప్పింది ఓ మునిశ్రేష్ట మహాత్ములను దర్శిస్తే అసాధ్యమైన కోరికలు కూడా తీరుతాయని పెద్దలు చెబుతారు నేను కొత్తగా ఇక్కడకు రాలేదు ఈ చెట్టు చివర నువ్వు ఈ చెట్టు తీగ మీద నేను ఎప్పటినుంచో ఉంటున్నాను మొన్న చైత్రశుద్ధత్రయోదశి నాడు దేవలోకంలో నందనవనంలో వనమహోత్సవం జరిగింది అక్కడికి నేను వెళ్ళాను నా స్నేహితురాళ్ళు అందరూ వచ్చారు నా స్నేహితురాళ్లలో పుత్రసంతానం లేని గొడ్రాలిని నేను ఒక్కర్ తినే ఈ విషయాన్ని గమనించేసరికి నాకు దుఃఖం పొంగుకొచ్చింది కడివి చెట్టు మీద కల్పతరువులాగా మీరు నా పక్కనే ఉండగా నేను అనాధను ఎలా అవుతాను పుత్రుడు లేని ఎలా అవుతాను అనే ఆశతో ఇక్కడికి వచ్చాను కనుక నాథా నాకో పుత్రుణ్ణి ప్రసాదించు లేకపోతే నీకు మల్లె కండలు కోసి నిప్పులో వేయడం కాదు ఈ దేహం మొత్తాన్ని ఒకేసారి హోమం చేస్తాను అంది ఆ సుందరాంగి అన్న ఆ మాటలు విన్న కదంబ దాసూరుడు చెలించలేదు కోపగించను లేదు నవ్వి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 ట్టే కొడుకు తత్వ్ఞడు అవుతాడు ఆ వనదేవత సంతోషించి ఇక నుంచి మీకు పరిచర్యలు చేస్తాను అంది కదంబదాసురుడితో అయినా కదంబదాసురుడు అందుకు అంగీకరించక ఆ వనదేవతను పంపించేశాడు జై గురుదత్త